अजमनिद्रमस्व अनामकमरूपक सकृद विभात सर्वज्ञ नोपचारथना इनस्स विलीनम ज्ञान प्रकाश का उड़ा अदे ब्रह्म अदे आत्मा ब्रह्म अंटे नपूसकल आत्मा अंटे पुल అంటే దాన్నే దేవత అంటే స్త్రీలింగం శైషా దేవత అని కూడా దాన్నే వర్ణించారు ఇప్పుడు కొంతమంది యొక్క దృష్టి ఈ నామరూపాలలో భయంకరంగా చిక్కుకుపోయి ఉంటుంది దాని నుంచి వాళ్ళు బయట ఈ విష్ణువా శివుడా అని దెబ్బలాడుకునే వాళ్ళు అదే కేటగిరీలో పడతారు ఈ మధ్యన ఇంకో కాంట్రవర్సీ ఒకటి ఎవరెత్తారు అదేమిటంటే వెంకటేశ్వర స్వామి విష్ణువు కాదు దేవి అని ఇది ఉంది ఈ మధ్యనే స్టూడియో ఎన్నవాడికి చెవిలో ఈ మధ్యనే పడింది అది అలాంటిది కూడా ఒకటి ఉందని వాడికి ఈ తెలిసింది ఎక్కడో విన్నాడు ఒకసారి అటువంటి కాంట్రవర్సీ ఉంది అని తెలిస్తే దానికి సంబంధించిన పండితుల్ని వాళ్ళని పట్టేసుకుని దాన్ని బాగా ప్రచారం చేసేస్తాడు అది నేను విన్నాను నా చిన్నప్పుడే విన్నాను నేను అది నేను విన్నానని స్టూడియో ఎన్నవాడికి తెలియదు లేకపోతే నా దగ్గరికి వచ్చేసేవాడు ఈ పాట అయితే వాడు కొట్టుకునేవాడిని వాళ్ళు కొట్టుకుంటున్నారనుకోండి అది వెంకటేశ్వర స్వామి అని అంటారు అది బాలాజీ అంటే ఏమిటి బాలాజీలో ఉండే జీ సౌ హిందీ పదం కదా జీ హిందీ బాలా ఆకారాంత స్త్రీలింగ శబ్దం అది ఎక్కడి నుంచి వచ్చింది అది వాళ్ళ ఈ వైష్ణవాళ్ళని చెప్పమని వాళ్ళు ఏదో చెప్తారు దానికి వాళ్ళు వాళ్ళు ఏదో చెప్తారు తర్వాత వెంకటేశ్వరలో ఉండే ఈశ్వర శివుడు వాట్ విల్ యూ డూ అబౌట్ ఇట్ తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇక్కడ సర్పం ఉందిట ఇక్కడ సర్పం ఉంది ఆ విగ్రహం కనపడకుండా అన్నీ కవర్ చేసి పెడతారు కాబట్టి గొడవలేదు కానీ ఆ విగ్రహాన్ని పూర్ణ విగ్రహాన్ని చూస్తే ఇక్కడ సర్పం ఉంది నాగాభరణం ఉంది సర్పం అంటే నాగాభరణం విష్ణువుకి సర్పం ఎక్కడి నుంచి వచ్చింది అది శివుడు లక్షణం కదా అది అని ఇలాగ దీని మీద ఎవిడెన్స్లన్నీ గ్యాదర్ చేసి ఇది విష్ణు దేవాలయం కాదు శక్తి దేవాలయము మా అని వీరశైవులు కొంతమంది ఒక ఇష్యూ ఒకటి మొదలుపెట్టారు ఇది స్టూడియో అన్నవాడు పట్టుకున్నాడు నిత్యానంద్ అయిపోయాడు కల్కి భగవాన్ ఇప్పుడు దీన్ని పట్టుకున్నాడు వాడికి ఏదో ఒకటి ఉండాలి వారం రోజులు సాయిబాబాని పట్టుకున్నాడు సాయిబాబా గారు పాపం ఆయన ఏదో మంచి మంచి పనులు చేశారు అవేమో వీళ్ళకి అక్కర్లా ఆయన ఏదో మహిమ చూపించారు దీని ఇప్పుడు సాయిబాబా గారు పెద్దవారు అయిపోయారు ఆయన వయస్సు వచ్చేసింది అని ఆయన వారసుడు ఎవరు అని వీళ్ళకి ఎందుకంటే ఆయన వారసుడి గురించి వాళ్ళకి ఆయన చూసుకుంటారు వీళ్ళకి కావాలి ఏదో టాపిక్ ట్వంటీ ఫోర్ కదా ఏదో టాపిక్ కావాలంటే దాంట్లో ఇదొకటి పెట్టాడు ఈ వెంకటేశ్వర స్వామిని పెట్టాడు పెడితే దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఓ శైవుడిని పట్టుకొస్తాడు ఓ వైష్ణవుని పట్టుకొస్తాడు వీడికి వాడికి బూడి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు వీడి యాంకర్ అని చెప్పేసి వీడు అలా చూసి నవ్వుతూ ఉంటాడు కూడా వీడు నవ్వుతూ ఉంటాడు నవ్వడం కూడా ఎలాగ రిడిక్యూలింగ్గా సర్కాస్టిక్గా నవ్వుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ చూసి వీడిని వెంటనే ఏం చెప్పాలి ఎరా మా ఇద్దరిని దెబ్బలాట పెట్టి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా పో అవుతాడు కానీ చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవద్దు వాడు నవ్వుతూ ఉంటాడు ఎందుకంటే వాడికి ఏదీ పట్టదు వాడు లౌకికుడు యాంకర్ పేరుతో ఆ కెరీర్ చూసుకుంటున్నాడు వాడు వాళ్ళ భాషను సంతోషపెట్టి ప్రోగ్రామ్కి చాలామంది చూస్తున్నారనేవో అలాంటివేమో పెట్టుకుని వాడు పైకి రావాల్సిన వాడి కెరీరు వాడికి శివుడు అక్కర్లే విష్ణువు అక్కర్లే బాలాజీ అక్కర్లే మరొకటి అక్కర్లే ఆ గోళంతా వేళక ఇది ఒక కాంట్రవర్సీ ఇది వేశాడు బాంబు కానీ తేలలేదు అది అంచేతను తగ్గాడు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడప్పటికొస్తాడు ఏ వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ నాకైతే ఏమీ తేడా నా దృష్టిలో ఇటువంటి కాంట్రవర్సీ అనవసరం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిగా ఉంచేస్తే సరిపోదు ఎస్ లిమిట్ లైక్ డాక్టర్ ఏదో అయింది వెంకటేశ్వర స్వామి అన్న ఒకటే వాళ్ళు వెంకటేశ్వర అన్నారు వెంకటరమణ అంటారు అందుగురించే ఈశ్వర అన్నది ఇలా ఇలాంటి పిచ్చి వాళ్ళు ఉంటారనే వాళ్ళు ఏం చేశారంటే ఈశ్వర తీసేసి రమణ పెట్టేశారు వెంకటరమణ అంటాడు తప్ప వెంకటేశ్వర అల్లవు ఎక్కువగా అల్డవు ఎవడో ఇంకేదో అంటూ ఉంటాడు తెలియ ఇట్ డజల్ నామరూప బుద్ధి అంటే అలా ఉంటుంది నామరూపాలలో ఘోరాతి ఘోరంగా బంధింపబడి ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానాలోకం సమంతత అంటే ఇట్ ఈజ్ ఎన్ అన్హెర్డ్ ఆఫ్ కాన్సెప్ట్ వాళ్ళు అసలు దాన్ని కళలో కూడా అలాంటిది ఒకటి ఉంటుందని కూడా వాళ్ళకి తెలియదు అంత తేడా ఉంటుంది అస్టు భాష్యకారుల యొక్క అవతారిక జన్మ భ్యంతరం అజం ఆ పరమాత్మ అజం అది పుట్టలేదు ఎందుకని జన్మకి హేతు లేదన్నారు జన్మకి హేతు ఉంటే జన్మ ఉంటుంది జన్మకి హేతువులు కొన్ని చెప్పారు ఎలాగంటే అది ఒక పరిచ్ఛిన్నమైన రూపం ఉండాలి అప్పుడు తర్వాత అది సంఘాతమై ఉండాలి సంఘాతం అయి ఉండాలి అంటే రెండు లేక మూడో నాలుగో ఐదో అలా దగ్గరికి వచ్చి తయారైన రూపం రూపం అంటే ఎప్పుడు కూడా రూపము అనగానే అది ఏదో ఒక కాలంలో మూడు నాలుగు ఐదు ఆరు వస్తువులను దగ్గరికి చేసి దాన్ని మలిచిందవుతుంది ఘట శబ్దం ఎలా వచ్చింది ఘట్యతే అయితే ఘటహ దాన్ని మీరు ఆ రకంగా మలిచి తయారు చేస్తారు అందుకోసం అది ఘటహ అయింది రూపం అనేది అలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ జ్ఞానాలోకమునందు ఘట సంకల్పం ఉందనుకోండి దానికి ఒక రూపం ఉంది ఘట సంకల్పానికి అది మనస్సు యొక్క చలనం మనస్సు త్రిగుణాత్మకం సుప్రజస్తమో గుణాత్మకం అని ఆ ఘటము నామరూపాత్మకము దానికి పుట్టుకుంటుంది ఘట సంకల్పం పుట్టింది ఘట సంకల్పం అంతర్ధానమైంది అని కానీ జ్ఞానాలోకమునకు నిరూపము కనుక అది రూపము లేనిది కనుక ఏకరసము రసము మూడు నాలుగు ఒక చోటికి చేరిస్తే వచ్చింది కాదు అది కనుక అది పుట్టేటువంటి సందర్భమే లేదు తర్వాత పుట్టిన దానికి లోపల బయట అనే తేడా ఉంటుంది ఇది లోపల ఇదే ఉంది బయట ఇదే ఉంది బయట అన్నది దీనియందే ఉన్నది లోపల అన్నది దీని ఎందే ఉన్నది సబాహ్యాభ్యంతరం కాబట్టిది బాహ్యాన్ని తనయందే కలుపుకుంది ఆభ్యంతరాన్ని తన ఎందే కలుపుకుని ఉంది అధ్యాత్మము తన ఎందే ఉంది ఆత్మ చైతన్యమునుందే అధిభూతము ఆత్మ చైతన్యమునుందే అధి దైవము కూడా ఆత్మ చైతన్యమునుందే అటువంటి స్థితిలో దీనికి పుట్టుకకు హేతువే లేదు అంచేత అజం ఇప్పుడు మట్టి ముద్దు ఉందనుకోండి మట్టి ముద్ద మట్టి ముద్దలాగే ఉంది ఏ మార్పులు చేర్పులు లేవు ఏమిటి పుట్టింది అక్కడ ఏమిటి పుట్టింది ఎక్కడ పుట్టింది ఏమీ పుట్టలేదు ఎక్కడా పుట్టలేదు సో ఆత్మచైతన్యం మట్టింది కానీ ఎందు ఏది పుట్టలేదు అది స్వయంగా పుట్టలేదు ఇప్పుడు ఆత్మ చైతన్యంలో జాత ఉండదు జాత అంటే భూతకాలం అది ఉండదు ఏమంటే జాయమాన వర్తమానకాలం ఉండదు జనిష్యమాన భవిష్యత్ కాలం ఉండదు మానో మహాంతం ఉతమానో అర్భకం మా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళను ఏమీ హింసించకు మానో మహాంతం ఉతమానో అర్భకం మా ఇంట్లో ఉండే పిల్లల్ని హింసించకు మాన ఉక్షంతం ఉతమాన ఉక్షితం ఇంకా ఈ పైన పుట్టబోయే వాళ్ళని హింసించకు గర్భస్థ శిశువులుగా ఉండి ఈ పైన పుట్టబోతారు వాళ్ళని హింసించకు ఇప్పుడే నిన్నగాక మొన్నే పుట్టాడు నెలల పిల్లాడో వారాల పిల్లాడో వాడిని హింసించకు ఎలా ఉంది మానోవధి పితరం మోతమాతరం తండ్రిని హింసించకు తల్లిని హింసించకు ప్రియా మానస్త రుద్రరీష నహా తనువహ మా దేహములను ఇవి మాకు ప్రియమైనవి ఈ రూపములు మాకు ప్రియమైన ప్రియాహ తనువహ మారీరిషహా హే రుద్రా ఓ రుద్రదేవుడా వీళ్ళెవలని హింస పెట్టకాయా మహానుభావా అని ప్రార్థన ఇక్కడ రుద్రుడంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కే రుద్రుడని పేరు హింస పెట్టివాడు కాబట్టి అటువంటి భేదములన్నీ ఎక్కడి నుంచి వస్తాయి దేహాభిమానాన్ని బట్టి వస్తాయి ఆత్మచైతన్యంలో జాతము కానీ జనుష్యమానము కానీ జాయమానము కానీ మూడు లేవు కాబట్టి జ్ఞాని ఏం ప్రార్థనలు చేస్తాడు ఏ ప్రార్థన చేయ అలా కూర్చుంటాడు అలాగ నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చుంటాడు కాబట్టి జన్మకి నిమిత్తం లేదు కనుక సో ఆత్మస్వరూపమునందు దాన్ని అజం అని మనం వర్ణించవచ్చు తర్వాత అది అనిద్రం నిద్రలేనిది ఆత్మ ఆత్మస్వరూపమునకు నిద్రలేనిది లేనిది ఇప్పుడు అస్తమయము అన్నప్పుడు సూర్యుడికి అస్తమయము అని కానీ సూర్యుడికి అస్తమయం లేదు భూమికి భూమిలో ఈ సగానికి సూర్యకాంతి లభించడం మానేసింది భూమికి కాంతి ఆగిపోయింది భూమికి వచ్చినటువంటి ఈ డార్క్నెస్ని మనం సూర్యుడికి ఆరోపించి సూర్యుని యొక్క అస్తమయము అని తెలిసి అంటే తప్పు సూర్యుడికి అస్తమయం లేదని తెలిసి అస్తమయం అంటే తప్పులేదు ఎందుకంటే లోక వ్యవహారంలో అస్తమయ సమయంలో విధి ఉంటుంది ఇప్పుడు భాగవత ఏకాదశి స్కంధంలో ప్రసక్తి ఉంది ప్రసక్తి ఏమిటంటే ఇప్పుడు ఉదయము అస్తమయము అని ఉన్నాయి కదా ఇవి వాస్తవములా అంటే అవే అవి వాస్తవాలు కాదయా వీడి చేత కర్మ చేయించడం కోసం అలా చెప్పాము అన్న అలాగే ఇంకా ఉంది ఇప్పుడు వీడు వీడు స్నానం చేస్తే శుచి అవుతాడు అప్పుడు వీడేమో పూజ చేయాలి అని చెప్పారు కదా స్నానం చేసిన దేహము పాంచభౌతిక దేహమే స్నానం చెయ్యనిది పాంచభౌతిక దేహమే ఏమిటి షుచయ్యింది అని అడిగితే అబ్బే అది అది అంతే స్నానానికి ముందు పాంచభౌతికమే తర్వాత పాంచభౌతికమే దాంట్లో మళ్ళీ తేడా ఏం లేదు తండ్రి పాంచభౌతిక దేహమే కొడుకు పాంచభౌతిక దేహమే అవేమీ తేడా తేడా అన్నది లేదు కానీ లేని తేడా అని చేస్తున్నాము ఎందుకంటే వీటి చేత ఒక కర్మ చేయించడం కోసం అని ఈ రకమైన విచారం చాలా ఉంది ఏకాదశి స్కంభంలో వెరీ ఇంట్రెస్టింగ్ విచారం ఉంటుంది లోకంలో ఎవరికి ఏది పట్టదు చాలా సూపర్ఫిషియల్గా ఉంటారు చెప్పి వాళ్ళు అలాగే చెప్తారు వినేవాళ్ళు అలాగే ఉంటారు ఎందుకంటే అందరూ భోగపరాయణులుగా ఉంటారు గృహస్థులు భోగపరాయణులుగా ఉంటారు కోరికలు భయాలతో నిండి ఉంటారు కాబట్టి దేవుడు దెయ్యం అంటే వాళ్ళకేమో అభ్యంతరం లేదు ఎంతవరకు అయితే తమ కోరికలు భయాలు అడ్రస్ చేస్తావో అంతవరకు నువ్వు దేవుడు దేవుని చెప్పు మేము వింటాము మా కోరికల్ని మా భయాల్ని నువ్వు అడ్రస్ చేస్తూ ఉండాలి వాటికి సంబంధించి నువ్వేదో చెప్తూ ఉండాను వాళ్ళు వచ్చి వింటాను ఇంకే మహాత్ములు ఉంటారు వీళ్ళకి ఎంతసేపు ఆశ్రమాలు కడదాం శిష్యుల్ని పోవేసుకుందాం బిల్డింగ్ మీద బిల్డింగ్ కడదామనే గోలే తప్ప ఏదైనా పది మందికి కొంత విజ్ఞానాన్ని అందజేసి మనం యథార్థమైన సేవ చేద్దామని ఉండదు పోనీ ఏదో కాలేజీలు స్కూల్స్ పెట్టి సేవ చేస్తున్నాం పోనీ అదేనా చేస్తున్నాం కదా అంటే దాని తమ పేరు పెట్టుకుంటారు గట్టిగా తమ పేరు ఎప్పుడైతే పెట్టారో అప్పుడు తనకి తాను సేవ చేసుకున్నట్టు అవుతుంది కానీ ఎద్రవాడికి సేవ చేసినట్టే తన పేరు పెట్టి ఫోటో పెట్టి అక్కడ పెద్ద ఫోటో పెట్టి కనపడ్డతోటల్లా ఫోటో పెడుతూ ఉంటే ఎవళ్ళకి సేవ చేసినట్టు ఇప్పుడు తన యొక్క మా మనస్సు చేత కల్పించబడిన ఒక అహంకార రూపమైన ఎటు వచ్చే అహంకారము మామూలుగా రిక్షావాడే అహంకారం అంటే చాలా క్రూడ్గా ఉంటుంది ఈ ఆటో అహంకారం ఏముంటుంది మన దగ్గర నలభై రూపాయల బదులు అరవై రూపాయలు కాజేయడానికి సరిపడ్డంత అహంకారమే ఉంటుంది వాడికి చాలా క్రూడ్ అహంకారం ఉంటుంది అంతకంటే ఇంకేముండదు అలాగే నలుగురు దగ్గర కాజేసి వెళ్ళి దారు తాగేసి పడుకుంటాడు అక్కడతో వాడి అహంకారం ఆకడు చాలా క్రూడ్గా ఉంటుంది వేరే వీడి అహంకారం చాలా సోఫిస్టికేటెడ్గా చాలా దాని చుట్టూ బోల్డ్ అంత కల్చర్ అండ్ రెలిజియన్ బాగా పెట్టి బాగా తయారు చేసి ఉంటుంది కాబట్టి ఐ టెల్ యూ జీర్ణమంగే సుభాషితం బౌద్ధారో మత్సర గ్రస్థ సో ప్రభవస్మయదూషితా అజ్ఞానోపహతాశ్చాన్యే అబోధాపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం అని భర్తృహన్ అన్నాడు మంచి మాట చెప్దాము అంటే ఇతర విద్వాంసులకి అసూయ ప్రభువులకి అహంకారం వీడియోని మనకి చెప్పడం మనం వెంట మన రాజ్యాధికారం మన చేతిలో ఉంది కదా అని అహంకారము కొని సామాన్య జనులకు చెప్పొచ్చంటే వాళ్ళు మూర్ఖులు వాళ్ళకి ఏమి చెప్పినా వాళ్ళ బుద్ధికి ప్రవేశించటం ఇప్పుడు ఏం చేయాలి జీర్ణమంగే సుభాషితం తను చెప్పదలుచుకున్నది తనే మింగేసి కూర్చోడం అన్నాడు అతను ఎనీవే సో ఇక్కడ కాబట్టి సూర్యాస్తమయం వండల్లో తప్పు లేదు సూర్యా సూర్యుడికి అస్తమయం లేదు అని తెలిసి సూర్యాస్తమయం అనాలి మీరు అంతేగాని ఒకటి పదిసార్లు సూర్యోదయం సూర్యాస్తమయం సూర్యోదయం సూర్యాస్తమయం అని అంటుంటే వాడికి ఏమనిపిస్తుంది అంటే ఆ గోబెల్స్ థీరీ వర్క్ చేసుకుంది గోబెల్స్ థీరీ బ్రెయిన్ వాష్ అయిపోతుంది వీడు ఎలా తయారవుతాడంటే వీడు సూర్యుడికి ఉదయాస్తమయాలున్నాయని నమ్మే స్థితిలోకి చేరతాడు ఈ స్టార్స్ బిలీవింగ్ ఇట్ తర్వాత సూర్యుడికి ఇద్దరు భార్యలు ఉన్నాయంటాడు ప్రభా ఛాయా సూర్యుడు ఉన్నత ఏముంటుంది వెలుతురు నీడ ఉంటుంటాయి వెలుగు నీడలు ఉంటాయి వెలుగు నీడ వెలుగుకి సంస్కృతం ప్రభా స్త్రీలింగ శబ్దం నీడకి సంస్కృతం ఛాయా స్త్రీలింగ శబ్దం కాబట్టి ఇప్పుడు సూర్యులకి ఎంతమంది భార్యలు ఉభయ దేవేరులు ఇద్దరు భార్యలు అంటాడు ఈ ప్రభ అనే భార్య కానీ మీరు సూర్యుడిలో ప్రభ ఉంటుంది తప్ప ఛాయ ఉండదు అంచేత ఆ ఛాయ్ కోపం వచ్చే తను పుట్టింటికి వెళ్ళిపోయింది అని ఒక కథ ఉంటుంది ఈ కథను చూసి ఊరుకోవాలి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ కథ అని ఎందుకంటే సూర్యుడు ఇక్కడ ప్రభా ఛాయ ఉన్నాయి తప్ప తీరా సూర్యుడికి చూస్తే ఛాయే ఉండదు ప్రభే ఉంటుంది అంటే ఛాయ పుట్టింటికి వెళ్ళిపోయిందనమాట పుట్టింటికి వెళ్ళిపోయిందంటే మొగుడి మీద కోపం వస్తేనే పుట్టింటికి వెళ్ళిపోతారు లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతారు కాబట్టి భర్త మీద కోపం వచ్చింది అని అబ్బో ఇంట్రెస్టింగ్ బాగా చెప్పారు చాలా సింబాలిక్గా చెప్తారంటే పర్వాలేదు కానీ వీళ్ళు అలా చెప్పరు ఓ దేవాలయం కట్టి ఈవిడ ఇటుపక్క ఒక హావిడ్నే అటు పక్క ఇంకో హావిని పెట్టి మధ్యలో సూర్యుడిని పెడతారు నవ్వు అటాంతుడు ఈవిడికేమో కుంకుమ పూజ ఆయనకేమో ఇంకేదో పూజ అలా బిల్డప్ చేసుకుంటూ పోతుంది పోయప్పటికీ ఫిక్స్ అయిపోతుంది అయ్యే కాన్సెప్ట్స్ అన్నీ నామరూపాలు అలా ఫిక్స్ అయిపోతాయి తత్వాన్ని తెలుసుకునే పరిస్థితి ఉండదు ఎందుకీ కథంతా నాకేం పిచ్చాయేమన్నా ఏమో ఏదో చెప్పాను నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అయ్యా సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు ఆత్మచైతన్యము సూర్యుడు వంటిది ఆత్మచై ఆత్మస్వరూపము నిద్రపోదు మనస్సు నిద్రపోతుంది మనస్సు ఎప్పుడైతే నిద్రపోయిందో దేహం నిద్రపోయింది జగత్తు కూడా నిద్రపోయింది మనస్సు లేస్తే దేహం లేస్తుంది జగత్తు లేస్తుంది మనస్సు నిద్రపోతుంది దేహం నిద్రపోతుంది జగత్తు నిద్రపోతుంది రోజు ఇదే కార్యక్రమం మనస్సు నిద్రలేస్తూ ఉంటుంది దాంతోపాటుగా దేహాన్ని జగత్తుని నిద్రలేబోతుంది మళ్ళీ మనస్సు నిద్రపోతుంది దేహము జగత్తు నిద్రపోతూ ఉంటాయి మళ్ళీ ఇదే కథ ఆత్మస్వరూపం ఎప్పుడూ నిద్రపోదు మరి నిద్రపోకపోతే దానికి ఇన్సామ్యా వ్యాధి ఉండదా ఇన్సామ్యా వ్యాధి ఆత్మకు ఉండదు జగ దేనికి దేహానికే ఉంటుంది మనస్సుకి దేహానికే ఉంటుంది ఆత్మకేమీ ఉండదు సూర్యుడికి ఉదయాస్తమయాలు అని మరి దాన్ని బట్టి ప్రశ్నలు వేస్తే ఇలాగే ఉంటుంది తర్వాత దీంట్లో తెలుసుకోవాల్సింది ఏమిటంటే నిద్ర ఎవరికి మనస్సుకి దేహానికి నాకు కాదు నేను ఆత్మస్వరూపుడను దేహానికి అలసట వచ్చినప్పుడు నిద్రపోతుంది మనస్సుకి అలసట వచ్చినప్పుడు అది నిద్రపోతుంది మనస్సు నిద్రపోయినప్పుడు దేహం నిద్రపోతుంది నేను నిద్రపోయేది లేనేలేదు కాబట్టి దేహము మనస్సులు వాటికి సంబంధించిన నిద్ర వాటికి సంబంధించిన జాగ్రత్త అవస్థ ఇదే కదా మనం అవస్థాత్రేయ విచారం చదివాము కాబట్టి ఆత్మస్వరూపంలో నిద్ర లేదు మనము నిద్ర లేచిన వెంటనే ఇంతవరకు ఆ అభావ స్థితికి నేను సాక్షిగా ఉన్నాను ఇప్పుడు ఈ వేకింగ్ కాన్షియస్నెస్కి నేను సాక్షిగా ఉంటున్నాను అని స్మరించి నిద్రలేవాతస్మరామి స్థుతి సంస్ఫురదాత్మతత్వం సచ్యుత్ సుఖం పరమహంసగతికీయం యత్ స్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం ఇదిగో ఇంతవరకు నేను సుషుప్తాన్ని తెలుసుకున్నాను ఏమీ తెలియకుండా నిద్రపోయాను అని తెలిసింది కదా ఏమీ తెలియకుండా నిద్రపోయాను అని తెలిసింది కదా నిద్రపోయాను అని అనుకుంటున్నారా నేను లేను అనుకుంటున్నారా నిద్రపోయాను అని అనుకుంటున్నారు కదా అదే కరెక్టు కాబట్టి ఇంతవరకు ఏమీ తెలియకుండా నిద్రపోయాను అనే ఆ నిద్రావస్థకి సాక్షిని ఇప్పుడు ఈ జాగ్రత్తకి సాక్షిని అని కనుక రోజు పొద్దున్నే ఓసారి అనుకుంటే వాడికి ఆ సంసారం నిత్య జ్ఞానం బాగా కలుగుతుంది బాగా అనుసంధానం చేయదగ్గ మాట అనిద్ర ఆత్మస్వరూపంలో నిద్రలేదు భాష్యకారులు అవిద్యా నిమిత్తం హి జన్మా రజ్జు సర్పవ దిత్యవోచ జన్మ అనేది ఏమీ లేదండి జన్మ అనేది ఏం లేదు మీరు జన్మ అన్నారంటే అవిద్య నుంచి వచ్చింది ఆ జన్మ లైక్ రజ్జు సర్ప రజ్జునందు సర్పం పుట్టింది ఎలా పుట్టింది అజ్ఞానం చేత పుట్టింది వాస్తవంగా పుట్టలేదు అజ్ఞానం చేత పుట్టింది అలాగే జన్మ అనేది లేదు దేహానికి లేదు మనస్సుకు లేదు తర్వాత ప్రకృతికి లేదు ఆత్మకి లేదు బ్రహ్మకి లేదు ఏమీ లేదు అసలు జన్మ లేదే ఎక్కడ అజాతవాదం కదా అసలు జన్మే కాబట్టి జన్మ గురించి అసలు మీరు మాట్లాడద్దు మేము వినొద్దు జన్మ గురించి మీరు చెప్పదలుచుకుంటే జన్మ లేదు అని చెప్పడమే చెప్పాలంతే జన్మ లేదు ఇటు తిప్పి అటు తిప్పి జన్మ లేదో ఉంటూ ఉన్నారు స్వామీజీ మీరు ఎప్పుడు పుట్టారు ఆ చెద్దానండి పుట్టుకుదేముంది మీరు ఏమిటి వేదాంతం ఈ మధ్యన ఎప్పుడైనా వింటున్నారా ఏమైనా పుస్తకాలు ఏమైనా పట్టుకెళ్తారా ఏమి అని అలాగా పుస్తకం సరేనండి మీరు ఏ ప్రాంతం వారు మీరు తెలంగాణ ఆంధ్రవారా అంటే చూడవా అక్కడ భగవద్గీత క్లాసులు అవుతున్నాయి మీరు చక్కగా ఎప్పుడైనా రావచ్చు కదా అయితే ఏదైనా సీడీ తీసుకుని వినొచ్చు కదా అని ఇలాగే తప్ప నువ్వు జన్మ అనే మాట లేదు అసలు అంటే యాక్సెప్ట్ ఇట్ అంటే ఎందుకంటే మీరు జన్మ అన్నారంటే అవిద్యా నిమిత్తం అయిపోతుంది నుంచి వచ్చింది జన్మ కాబట్టి అజం సాచ అవిద్య ఆత్మసత్యానుబోధేనా నిరుద్ధాయత అతహ అజం ఇప్పుడు మీరు ఈ అవిద్య ఉంటే జన్మ ఉంటుంది కానీ ఇంకా అవిద్య ఎక్కడిది ఆత్మసత్యానుబోధన నా సంకల్పయతే యద మీరు ఆత్మయే సత్యము చైతన్య ప్రకాశమే సత్యము ఈ సంకల్పము యొక్క కంటెంట్ మిథ్య అని మీరు నిశ్చయం చేసేసుకున్నారు ఇప్పటికీ అయింది అశ్లోకం కాబట్టి ఆత్మయే సత్యము అని తెలుసుకున్న తరువాత ఇంకా అవిద్య ఎక్కడిది ఇంకా అవిద్య ఉందంటే అటువంటి వైరుధ్యం ఉండకూడదు ఆత్మసత్యం తెలుసుకున్నాము అయినా ఇంకా వైరుధ్యంలో ఉండకూడదు వైరుధ్యంలో బతకూడదు వైరుధ్యాన్ని విడిచిపెట్టేయాలి లేకపోతే ఇంకా ఆత్మ ఇవన్నీ మానేసి పుట్టాను అంటూ అదే వెసుకు కూర్చోవాలి జన్మ గురించే పెట్టు కూర్చోవాలి లేదంటారు జన్మ అనే మాట మాట్లాడద్దు ఆత్మయే సత్యము అని ఒక ఎందుకంటే ఆనెస్టీ ఉండాలి కదా బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్ దట్ ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ ఉండాలి అది ఏ ఎండగా గొడుగు పడుతుంటే సో వేదాంత క్లాస్ వస్తే ఆత్మ అజము క్లాస్ అయిపోయిన తర్వాత నాకు యాభై ఏళ్ళు వచ్చే అరవై ఏళ్ళు వచ్చే ఈ గ్రహం అక్కడుంది ఆ గ్రహం ఎక్కడుంది అని ఇలాగ మళ్ళీ అది అది అది ఏమైపోయింది అది దట్ కైండ్ ఆఫ్ ఎ డైకాటమీ అది సరిగ్గా లేదది నాకు కాంగ్రెస్ లీడర్ కనపడ్డాడు కలిసాడు ఏదో ఈ మాట మాట వచ్చినప్పుడు ఈ ముస్లిం ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఉందండి వీళ్ళతో చాలా న్యూసెన్స్గా ఉంది అని అన్నాడు పెద్ద లీడరే నేను అన్నాను నువ్వు ఈ మాట పబ్లిక్గా చెప్పు అదే చెప్తావేటి నువ్వు పబ్లిక్గా చెప్పు పబ్లిక్గా చెప్తే ఏమవుతున్నావు ఏమవుతుంది ఏంటి అసలు ముందు పరిస్థితి మారుతుంది పరిస్థితుల్లో మార్పు వస్తుంది నువ్వు పబ్లిక్గా చెప్పు అంటే పబ్లిక్గా చెప్పలేమని అన్నాడు అది మరి ఆ కాంట్రడిక్షన్లో వాడు ఉన్నంతకాలం ఈ సమాజం ఇలాగే ఉంటుంది యు కాల్ దిస్ పేడ్ ఎ స్పేడ్ అలా కాంట్రడిక్షన్లో ఉండకూడదు పైకి ఏమని చెప్తారు అంతా సోదరులు అంటారు లోపలేమంటారు వాడు ఇది వాడు అదే అని మతకల్లో లాలని చేస్తారు తెలుసా వీళ్ళు వీళ్ళు పైకి సెక్యులరిజం అని ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు అందరందరు ఆ మతకల్లోలాలని ప్రోత్సహిస్తారు వాళ్లలో వాళ్ళు రాజకీయపు ఎత్తుగడలలో మతాన్ని వాడుకుంటారు వాళ్ళు కానీ పైకి ఏమని చెప్తారు మతం ఉండకూడదండి ఎంత వైరుధ్యం వచ్చేసిందో చూడండి అంటే మన సమాజ జీవనంలో సత్యానికి తావు లేకుండా అయిపోయింది చాలా సిగ్గుపడదగ్గ విషయం మీరు ఈ గో టు జర్మనీ ఈ గో టు డెన్మార్క్ ఈ గోటు బ్రిటన్ ఇవి గోటు అమెరికా ఆర్ ఈవెన్ కెనడా కెనడా ఈజ్ అ వండర్ఫుల్ కంట్రీ యు గో ఎనీవే అసత్యం ఉంటుంది కానీ కొంచెం కంట్రోల్లో ఉంటుంది పబ్లిక్ లైఫ్లో సత్యం మేజర్గా ఉంటుంది మోస్ట్లీ సత్యం ఒబామా నేను ఇది చేస్తాను దీస్ ఇస్ రాంగ్ ఈ రిపబ్లికన్ పార్టీ వాళ్ళది తప్పు దిస్ ఈజ్ కరెక్ట్ ఐ విల్ డూ ఇట్ అని చెప్పాడు మొత్తం వైట్స్ అందరూ కూడా వాళ్ళ రేసిస్ట్ ఫీలింగ్స్ని ఓవర్కమ్ చేసే అతనికి ఓటేసాడు రేసిజం ఉంటుందే దాన్ని ఓవర్కమ్ చేసే అతనికి ఓటేసాడు ఓటేసి ఆరు చేస్తానన్న చేయలేదు చేయకపోతే అదిగో నువ్వు చేస్తానో చేయలేదు ముక్కు పట్టుకున్నావు ఆ ఘంటానమో భే ముయ్యలేదని మూసేశాడు ఇటుక్ హిస్ టైమ్ కానీ ఇప్పటికే వాళ్ళు నువ్వు అది చేస్తానన్న టైంలో నువ్వు చేయలేదు వాళ్ళు సరే మొత్తానికి చేసేవా సంతోషం అంటారు దెర్ ఈజ్ బేసికల్లీ ద ట్రూత్ ఈస్ దే బేసికల్గా ఒకసారి సిఎన్ఎన్ వాడు ఇండియా గురించి వార్త ప్రసారం చేశాడు ప్రసారం చేస్తే అక్కడున్న ఇండియన్స్ అందరూ కూడా లెటర్స్ రాశారు ఇలాగంటే తప్పుడు వార్త ఎందుకు ప్రచారం చేశారు వెంటనే సిఎన్ఎన్ అప్పాలజీ చెప్పేసి మాది సారి అని వాడు కవర్ చేసుకుని ముందు అపాలజీ చెప్పి తర్వాత కవర్ చేసుకుని మేము ఇండియన్ మీడియా మీద ఆధారపడి పొరపాటు చేశాము అని చెప్పాడు We టుక్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇండియన్ మీడియా వి థాట్ ఇట్ ఈస్ రైట్ దెన్ ఆన్ ఇన్వెస్టిగేషన్ వి ఫౌండ్ ఇట్ ఈస్ రాంగ్ ఇండియాలో వాళ్ళు సెన్సేషన్ చేయడం కోసం అలా చేశారు తప్ప అలాగంటేమీ జరగలేదని తర్వాత తెలిసింది మాకు మేము దానికి క్షమాపణ చెప్తున్నాము అని చెప్పారు అయితే ఈ మాట ఇండియాలో మీరు ప్రసారం చేస్తారంటే మాకేం సంబంధం లేదు ఇప్పుడు మేము ఇక్కడ ప్రసారం చేసిన దానికి మేము క్షమాపణ చెప్ప మిగిలిన మీరు చూసుకోనని చెప్పారు ఒక ఒక సత్యం ఉంటుంది తర్వాత పొలిటికల్ లీడర్ ఉంటాడు ఒబామా బుష్ ఎవళ్ళైనా సరే ఓ స్పీచ్ ఇస్తాడు ఏదో అడ్రస్ది కాంగ్రెస్ అడ్రస్ది నేషన్ ఏదో అడ్రస్ ఇస్తాడు ఆ అడ్రస్లో నేను ఇచ్చేసాను వచ్చేసానని వెంటనే ట్రూత్ బెరామీటర్ వచ్చేస్తుంది వెంటనే అనలిస్టులు వచ్చేస్తారు వాళ్ళు ఏమని చెప్తారంటే హీ మేడ్ దిస్ క్లెయిమ్ దిస్ క్లెయిమ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ హీ మేడ్ దిస్ క్లెయిమ్ దిస్ ఈజ్ ఫార్టీ కరెక్ట్ సిక్స్టీ రాంగ్ అంటే ఏమిటి కొంతకా హాఫ్ ట్రూత్ చెప్పాడనమాట అని మొత్తం అంతా వేసేసి టుడే ఒబామాస్ అడ్రస్ ఈజ్ మోర్ దాన్ సిక్స్టీ ట్రూ అంటాడు అలా ఎక్కడికక్కడికి ఇది సత్యము ఇది అసత్యము అలా అనలైజ్ చేసుకోవాలి మన పోలవరం ప్రాజెక్టు గురించి ఎవడికి తోచింది వాడు మాట్లాడతాడు కదా అది ఏమిటో అసలు దాని ట్రూత్ ఏమిటో అసలు సమాజంలో ఎవరికీ తెలియదు దాని ట్రూత్ ఎవడికి తెలియదు అది మంచా చెడ అది ఏమిటది నెవర్ నో తెలుసుకునే అవకాశమే లేదు ఎందుకంటే దే మడీ ఇటప్ సో బ్యాడ్లీ దట్ అది మంచాచే ఎవరికీ ఏమీ తెలియదు నాకైతే ఐ డోంట్ నో అంటే సత్యాన్ని అంత ఘోరంగా కూనీ చేసేసినటువంటి సందర్భంలో ఆ సమాజం పైకి రావడం కష్టం ఇట్ కెనాట్ గ్రో వైరుధ్యం ఉండకూడదు మన జీవితంలో ఆత్మసత్యానుబోధేన సంకల్పయతే యదా ఆత్మసత్యమో నువ్వు తెలుసుకున్నావు కదా అజ్ఞానం పోయింది కదా ఇంకా మళ్ళీ జన్మ అంటావేమిటి దెర్ ఇస్ నో బర్త్ అ జం అత అనిద్రం అది అనిద్రం నిద్ర అంటే అర్థం ఏంటో తెలుసు మీకు ఆగమ ప్రకరణంలో వచ్చింది నిద్రా తత్వం అజానత ఆత్మస్వరూపము తెలియకుండుటయే నిద్ర అన్యథాగ్రహణం స్వప్నం అగ్రహణం నిద్ర ఆత్మస్వరూపము తెలియకుండుటయే నిద్ర ఇప్పుడు మీరు చెప్పండి ఆత్మస్వరూపము తెలియకుండుట అనే నిద్ర మీలో ఉందా లేదు ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మసత్యానుబోధేన అసలు నేను దేహము కాదు నేను పుట్టలేదు నేను మనస్సుకి సాక్షినే తప్ప మనస్సును నేను కాదు అని మీరు ఎప్పుడైతే ఆ స్టాండ్ మీరు తీసుకున్నారో యూ బీ ఆనెస్ట్ రెండు మూడు కండిషన్స్ ఉంటాయి టు బీ అర్నెస్ట్ అండ్ బీ ఆనెస్ట్ బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్ డోంట్ కాంట్రడిక్ట్ యువర్ సెల్డ్ కాంట్రడిక్షన్ ఎప్పుడైతే చేశారో అప్పుడే వీడు హీ హెగేట్స్ తన తనని తానే డిఫీట్ చేసుకుంటాడు అప్పుడే తిన్నదే ఒక స్వామి ఉన్నారు ఈ స్వామి ఏం చేస్తారంటే కోనసీమ వెళ్తే డిఫరెంట్ వాల్యూ సిస్టమ్ పాటిస్తారు హైదరాబాద్ వస్తే ఇంకో డిఫరెంట్ వాల్యూ సిస్టమ్ పాటిస్తారు కోనసీమ రాజమండ్రి అయితే కాకినాడ వెళ్ళారనుకోండి నేను మడిబట్ట కట్టుకుని పుని స్త్రీ స్త్రీ మడిబట్ట కట్టుకుని వండింది తప్ప నేను తిన్న అక్కడ హైదరాబాద్ వచ్చి అక్కడ కేటరింగ్ వాళ్ళ దగ్గర కూర్చుని భోజనం చేస్తాడు అక్కడ ఆచార్య సభలో అక్కడంతా కేటరింగ్ వాళ్ళు వచ్చేసి వడ్డించేస్తారు ప్యాంట్లు షర్ట్లు వేసుకుని వడ్డించేస్తారు అక్కడ కులము ఇవేము ఉండవు అది వచ్చి తినేసి వెళ్ళిపోతాడు హాయిగా మూడు రోజులు ఉండి ఆ హోటల్లో మకాన్ చేసి శుభ్రంగా భోజనాలు చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి కాకినాడ మళ్ళీ నేను కాకినాడ వెళ్ళేటప్పటికి అక్కడ ఏమని నేను బ్రాహ్మణ గృహంలో పుని స్త్రీ స్త్రీ ఒడ్డిందే ఎందుకని ఇట్ రింగ్స్ వెల్ దేర్ అక్కడ అక్కడ దానికి ఆకర్షితులు అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు అంచేత అలా చెప్తాడు ఇక్కడ ఇలా చెప్తాడు ఎందుకంటే ఇక్కడ సాగద్ అది ఆ ఎండలో ఎక్కడికో వెళ్ళి భోజనం అక్కడ శుభ్రంగా పంచపక్ష ప్రమాణాలతో ఉన్నది వదిలిపెట్టుకుంటే ఎక్కడికో పోవాలి ఎవడు పెడతాడు ఇప్పుడు ఆయనకి భోజనం సిద్ధాన్నాన్ని వదిలిపెడితే అంచేత ఇక్కడ ఇది అక్కడ అది తర్వాత అదే భోజనం పూజ స్వామీజీ చేస్తుంటే అక్కడికి వచ్చి తన నియమో ఇలా చెప్తాడు అదే భోజనం వాళ్ళు ఒడ్డించింది పూజ స్వామీజీ తింటున్నారే కాబట్టి అక్కడ ఈయమని చెప్పి మాట్లాడ్డా అక్కడికి వెళ్ళి ఇంకోటి మాట్లాడతాం కాకినాడ కాబట్టి రాజమండ్రి వాట్ ఈస్ దిస్ యు ఆర్ డిఫీటింగ్ యువర్ సెల్ఫ్ ఎవళ్ళని మీరు వంచలేరు ఆత్మవంచనే ఉంటుంది సృష్టిలో కాబట్టి ఈ కథంతా ఎందుకు చెప్పానంటే వైరుధ్యం ఉండకూడదు జీవితంలో జీవితంలో క్లీన్ ఉండాలి వైరుధ్యం ఉండకూడదు ఇప్పుడు సపోజ్ మహిమల గురించి నేనంత ఉపన్యాసం చెప్పి నేను రేపొద్దున్న కాకినాడ వెళ్ళి అక్కడ మహిమలు మొదలుపెట్టాను అనుకోండి మీకు ఆ వార్త తెలిసిందనుకోండి మీరేమంటారు ఎవడి గొయ్య వాడే తవ్వుకుంటాడంటారు దీన్నే సో ఆత్మస్వరూపమునందు అజ్ఞానము లేదు మాయ లేదు అవన్నీ కూడా నిరాకరింపబడినవి ఆత్మశుద్ధ చైతన్యము సాక్షిచైతనము కాబట్టి అనిద్రం అవిద్యాలక్షణ అనాది మాయానిద్రా అదే నిద్ర అంటే నిద్ర అంటే డెఫినేషన్ ఇచ్చారు నిద్ర అంటే అజ్ఞానమే నిద్ర అవిద్య అంటే అజ్ఞానం కదండి అదే నిద్ర వాడు నిద్రపోతున్నాడంటే వాడు మూర్ఖుడు ఏమీ తెలుసుకోలేకపోయాడమర్థం ఇది ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దీనికి బిగినింగ్ ఏమీ ఉండదు బిగినింగ్లెస్ అజ్ఞానము సో ఘటము పుట్టింది ఎప్పుడు ఉదయం పదింటికి ఘటం పుట్టింది ఘటం పుట్టడానికి ముందు ఘటం ఉందా లేదు ఇది ఒక అభిప్రాయం తార్కికులు దాన్ని ఘట అభావము ఈ అభావం రెండు రకాలు పుట్టడానికి ముందుండే అభావాన్ని ఏమంటారు ప్రాగభావము పగిలిపోయిన తర్వాత అభావమే కదా దాన్ని ఏమంటారు ప్రధ్వంసభావము ఇప్పుడు ఈ ప్రాగభావం చూసుకోండి ఈ పుట్ట పది పుట్టింది ఘటం పది గంటలకి పుట్టడానికి ముందేముంది ప్రాగభావం ఉండే ప్రాగభావం ఉంది కదా ఈ ప్రాగభావం ఎప్పటినుంచి ఉంది ఏమైనా అర్థమైందా మీకు ఎప్పటినుంచి ఉంది ఈ ప్రాగభావము బిగినింగ్లెస్ బిగినింగ్ లెస్ ఎప్పటి నుంచి ఉండడం ఏంటంటే అంటే అర్థమేంటి ఘటం పదింటికి పుట్టింది ఎప్పటి నుంచి అంటే పదింటి దగ్గర నుంచి ఉంది ఎప్పటి నుంచి లేదు నిన్నటి నుంచి లేదు మొన్నటి నుంచి లేదు అటు మొన్నటి నుంచి లేదు లాస్ట్ ఇయర్ నుంచి లేదు అంతకుముందు ఇయర్ నుంచి లేదు ఎప్పటి నుంచి లేదు అనాది నుండి లేదు కాబట్టి ఈ అజ్ఞానము అనాది బిగినింగ్లెస్ అవిద్య మాయా అవిద్య దానికి నిద్ర అని పేరు ఇప్పుడు ఆత్మస్వరూపంలో ఈ నిద్ర లేదు దిస్ ఈస్ ది ప్రతిజ్ఞ అనిద్రం అంటే అర్థం ఏంటంటే మీరు మీకు వేకువగా ఉన్నప్పుడు అన్నీ తెలుస్తున్నాయా తెలుస్తున్నాయి తెలుస్తున్నాయి తెలుస్తుందా లేదా తెలుస్తుంది నిద్రపోయినప్పుడు ఏమైనా తెలుస్తుందా తెలియట్లేదు తెలియట్లేదని తెలుస్తుందా లేదా తెలుస్తోంది కదా తెలియట్లేదని తెలుస్తుంది కదండీ లేకపోతే మీరు ఏమని చెప్పాలి నిద్రలో తెలుస్తున్నాయా లేదా అంటే ఏమో తెలియదండి తెలుస్తున్నాయో తెలియవో తెలియదు చెప్పాలి అలా చెప్తున్నారా అలా చెప్పట్లేదు మాకు తెలుసు నిద్ర గురించి మాకు తెలుసు నిద్రలో ఏమీ తెలియవు అని మాకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పాలంటే వేకింగ్ స్టేట్లో యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ స్లీప్ యు యు ఆర్ అన్కాన్షియస్ బట్ యు నో దట్ యు ఆర్ అన్కాన్షియస్ కాబట్టి ఆత్మచైతన్యము అన్కాన్షియస్ కాదు ఆత్మచైతన్యము అవేర్ ఆఫ్ అన్కాన్షియస్ మైండ్ తెలిసిందండి తర్వాత నాకు తెలివి వచ్చింది అనుకోండి మీకు తెలివి రావడం రావడం మాత్రమే కాదు తెలివి వచ్చిందని తెలుస్తూ ఉంటుంది అంటారు కూడా పైకే తెలివి వచ్చిందర ఒక అప్పు కాఫీ పారాయండి అని అంటారు అంటే పొయ్యి మీద నీళ్లు పెట్టండి అని తెలివి వచ్చింది పొయ్యి మీద నీళ్లు పెట్టండి అంటే కాఫీ పలుతూ లోపల కాఫీ తయారవుతుంది కాబట్టి తెలివి వచ్చినప్పుడు నాకు ఆ తెలివి అవస్థ తెలుస్తోంది స్వప్న వస్తుంది స్వప్నాన్ని చూస్తున్నారు మీకు ఆ స్వప్నావస్థ అంతా కూడా మీకు తెలుస్తోంది యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది డ్రీమ్ స్టేట్ యు ఆర్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద స్లీప్ స్టేట్ ఆల్సో కాబట్టి మీకు నిద్ర ఉండదు మనస్సుకు నిద్ర మీరు అనిద్ర తర్వాత జాగ్రత్త జాగ్రత్త అవస్థలో మీరు అదర్ టూ స్టేట్స్ మీరు మర్చిపోతారు జాగ్రత్త అవస్థలో స్వప్నం ఉండదు నిద్ర ఉండదు నిద్రలో జాగ్రత్త ఉండదు స్వప్నం ఉండదు అలాగా ఒక రకంగా చెప్పాను ఇంకో రకంగా కూడా చెప్పచ్చు దీన్ని అక్కడ ఇంకొంచెం విస్తారంగా చెప్పాము కానీ వాస్తవంలో ఈ అవస్థలు ఏవి కూడా ఆత్మస్వరూపానికి చెందినవి కావు ఆత్మస్వరూపంలో ఈ అవస్థలు ఏమి లేవు ఇది ఉంటే అది లేదు అది ఉంటే ఇది లేదు ఇలాంటివి ఏమీ లేవు ఆత్మస్వరూపము ఏకరసము అంటే అది సద్ఘనము దాంట్లో అన్ని అవస్థలు దాంట్లో అంతర్భాగంగా ఉంటాయి బట్ అట్ ది సేమ్ టైం ఆత్మస్వరూపం ఈ అవస్థలన్నింటికీ అతీతంగా ఉంటుంది తర్వాత ఏమిటంటే ఇప్పుడు మీకు జాగ్రత్త అవస్థకి తేడా ఏమిటంటే బ్రెయిన్ కాన్షియస్నెస్ ఉంటుంది జాగ్రత్త బ్రెయిన్ కాన్షియస్నెస్ ఏమండి నిద్రావస్థలో బ్రెయిన్ కాన్షియస్నెస్ సస్పెండ్ అయి ఉంటుంది బ్రెయిన్ కాన్షియస్నెస్ సస్పెండ్ అవుతుంది కానీ బ్రెయిన్ కాన్షియస్నెస్కి మూలంలో ఉండే ఆత్మ చైతన్యము అది సస్పెండ్ అవ్వదు కేవలం బ్రెయిన్ కాన్షియస్నెస్ సస్పెండ్ అవుతుంది ఇప్పుడు చెవిలో దూదు పెట్టుకున్నారు పెట్టుకుంటే మీ జ్ఞానశక్తి సస్ లేకుండా పోయిందా కేవలము వినికిడి శక్తి తాత్కాలికంగా లేకుండా పోయిందా వినికిడి శక్తే తాత్కాలికంగా లేకుండా పోయింది మీ జ్ఞానస్వరూపం ఎక్కడికి పోలేదు చెవిలో దూదు పెట్టుకున్నట్టుగా అంటే చెవి వినికిడి సస్పెండ్ అయింది అదే రకంగా బ్రెయిన్ సస్పెండ్ అవుతుంది బ్రెయిన్ సెల్స్ సస్పెండ్ అవుతాయి దాన్ని నిద్ర అంటారు బ్రెయిన్ సెల్స్ ఊరికే పిచ్చెత్తినట్టు ఆ న్యూరాన్స్ ఫైర్ చేస్తూ ఉంటాయి అవే సంకల్పాలు ఉంటాయి ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ మొకాలు నొప్పుందన్నారు అనుకోండి మొకాలు నొప్పుందంటే అర్థం ఏంటి ఆ లోపల ఉండే టిష్యూ అది అలా పొడుస్తూ ఉంటుంది అదే కదా నిద్ర పట్టకపోవడం కూడా అలాంటిదే ఈ బ్రెయిన్ సెల్సు అలా ఫైర్ చేస్తూ ఉంటాయి విధులు పెట్టవు అవి మానేస్తాయి దాని నిద్ర మళ్ళీ ప్రారంభిస్తాయి అది తెలివి కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఫిజికల్ మైండ్ అండ్ బాడీ వితిన్ ది టూ మైండ్ సూక్ష్మము బాడీ స్థూలము అని అంటాము అలా అంటున్నప్పుడు కూడా స్థూలం సూక్ష్మం మీద సూక్ష్మ స్థూలం మీద ఆధారపడి ఉంటుంది అది కానీ ఆత్మచైతన్యము వీటికి అతీతంగా ఉంటుంది అదే అనిద్రం స్వాత్ ప్రబుద్ధ అద్వయస్వరూపేణ ఆత్మనా అత అస్వప్నం అది అజమనిద్ర అస్వప్నం నాకు పుట్టుకా మరణము లేవు అంటే జాగ్రత్త అవస్థక తీతుడను నాకు అజ్ఞానము లేదు అంటే నిద్రావస్థక తీతుడను నాకు ఈ స్వప్నములు లేవు అంటే అర్థం ఏంటో తెలుసునండి ఈ సంసారం అనే దీర్ఘస్వప్నం నుంచి నేను నిద్రలేచాను అని అర్థం మీకు స్వప్నం లేకుండా ఎప్పుడు పోతుంది అది స్వప్నము అని తెలుసుకోగానే ఇంకా స్వప్నం పోయినట్టే స్వప్నం పోయిందంటేనే కళ స్వప్నం ఎప్పుడు చెదిరిపోయింది అంటే అర్థమేటి అది స్వప్నం అని తెలిసిపోయింది అంటే అది స్వప్నం అని ఇంకా తెలియలేదనుకోండి అంటే స్వప్నం కొనసాగిపోతుంది అన్నట్టు అలాగే ఈ సంసారం అనేది ఒక దీర్ఘస్వప్నం ఇది స్వప్నం అని మీకు తెలిస్తే మీకు తెలివి వచ్చినట్టు లెక్క ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రంలో మొదటి శ్లోకంలో ఇదే ఉంది విశ్వం పశ్యతి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీకు నిజాంతర్గతం ప్రసన్నాత్మను మాయయా బహిర్వోద్భూతం యథానిద్రయక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాయం అద్వయ ఆత్మస్వరూపుడను నేను అని సాక్షాత్కరించుకుంటే ఈ జగత్తు సంసారము అనే దీర్ఘస్వప్నము అది ఎండైపోయింది దీర్ఘస్వప్నం ఎండైపోయిందంటే ఇంక ఇప్పుడు స్వప్నం లేదంటే అస్వప్నం రేపు ఈ శ్లోకాన్ని పూర్తి చేస్తాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దూర్ణశాయ పూర్ణమే వాళ్ళ